పామురులకెంతైనా ఫలించనేరదు శ్రీమాధవ నీవు దయచేస్తే ఈడేరును అన్నిటా దైవము అందరు ఎరుగుదురు ఎన్నుక వావివర్తనెరుగుదురు పన్ని జనన మరణ భయములెరుగుదురు వన్యలను ఎరిగి ఎరిగి వలల చిక్కుదురు విందురు పురాణాలు విందురుపదేశాలు విందురు తొల్లిటివారి విచారాలు విందురు స్వర్గ నరక విభవములన్యును మందలించి విని విని మాయకు లోనౌదురు నడతురాచారమున నాదానాలు చేతురు విడువక తీర్థయాత్ర వెసచేతురు ఎడయక శ్రీవేంకటేశపమడవుల చేసి చేసి అలయుచుండు